ప్రార్థన చేసినాక దేవుడి వాక్యం పరిశుద్ధువ దేవ మీకు వదనాలు ఇస్తాం మహోన్నత మీకే స్థుతులు స్తోత్రాలు అయినా ప్రభా యొక్క దినమంతా మీ యొక్క నడిపించి సురక్షితంగా మమ్మల్ని ప్రాంతాన్ని నడిపిస్తారు మీకు ఎంతో భగనాలు మీ వాక్యాన్ని ధ్యానించని మేము వచ్చినాం ప్రభావ మా తను మా జీవితాలు సరి చేయండి వాక్యాలని సత్యాన్ని మా యొక్క ఆత్మీయ నేత్రం దీపం అని వాక్యాన్ని స్వీకరించాలా మన జీవితాలు అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటించాలా అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేసి మీరే మహిమనందమన్ ఏసుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హరేలుయర్ ఈరోజు మొదటి తారీఖు జులై రెండు సంవత్సరం డైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని ఆరవ బూరకి సంబంధించిన అంశంలు ధ్యానిస్తున్నాము కొంత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఆరవ బూరకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కాబట్టి ఆల్మోస్ట్ సెవెంటీన్ అవర్స్ వాఖ్యలు మనం ధ్యానించడం జరిగింది ముఖ్యంగా పోయిన వారము కొన్ని విషయాలు ధ్యానించినాం మనం ఈరోజు మరికొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వర్షం నుంచి మనం ఈ విషయాలు ధ్యానిస్తున్నాం ఆరవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందనే విషయం అనేక పర్యాలు మనం ధ్యానిస్తూ ఉంటాము దూత అన్నప్పుడు పర్ణగ నుంచి దిగి రావడం అది చాలా చాలాసార్లు మిస్లీడింగ్ ఉంటుంది అంటే తప్పుడు త్రోబల నడిపించే విధానంగా ఉంటూ ఉంటుంది నాకు ఒక దూత్ వచ్చి మాట్లాడేందంటే చాలా కష్టకరం అది క్విక్గా రిసీవ్ చేసుకోవడం ఎందుకంటే మనకు తెలుసు సమస్తము ఆల్రెడీ దేవుడు మనకు బయలుపరిచే పడి ఈ పుస్తకంలో రాసి పెట్టేసేడు ఇంకా స్పెషల్గా బయలుపరిచే పరిచేది ఏముంది బయట నుంచి సమస్తం ప్రగణ అంటే సమాప్తం చివరికి కాబట్టి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయకి వచ్చినాక అంతా క్లోజ్ అయిపోయిందంటాం మర్మలు దాంతో ముగిస్తాయి అంటాడు కానీ మరీ విశేషంగా ఇందులో లేనివి కొత్తగా బయలుపరచబడమంటే అనుమానాస్వాదంగా ఉంటుంది కాబట్టి దూతలు ఎవరు అన్నప్పుడు మనకి ప్రభు బయలుపరచుండ్రు సంఘానికి సంబంధించిన సేవకులే దూతలే కాబట్టి సంఘ దూత అన్నప్పుడు దేవుని సేవకుడే కాబట్టి ప్రపంచం ఈ దూతలకు సాదృశంగా దేవుని సేవకులు వారి ద్వారనే ఇవి బయలుపరచబడతా ఉంటాయి బూరలు ఊజనం అంటే గూర ఊదనం అంటే యుద్ధం రాబోతుంది ఉపతరం రాబోతుంది కష్టం రాబోతుంది సిద్ధపడండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా జీవించండి అని హెచ్చరించడం శత్రువు నివేదిక రాబోతున్నాడు త్వరగా తప్పించుకో అని ఊదేనా బూరలు కాబట్టి దూతలు బూరలు ఊదుతున్నారు అంటే మనుషులు హెచ్చరిస్తున్నారు అంటే జాగ్రత్తగా ఉండండి మీ జీవితాలు సరి చేసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పడం కాబట్టి ఆరవ దూత అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రపంచమంతట దేవుడు ఈ విషయాన్ని మనకు బయటపరుస్తున్నాడు అందులో మనం కూడా ఒక భాగం ఒక వ్యక్తికి సంబంధించింది కాదా బోధ దూత ఆరవ దూత అన్నప్పుడు సంఘానికి సంబంధించింది ప్రపంచమంతట ప్రతి సంఘానికి ఈ యొక్క ఈ యొక్క ఈ ప్రవచనాలు పోవాలా కాబట్టి ఆరవ దూత ప్రపంచమంతట అన్నప్పుడు ఊదినప్పుడు ప్రపంచమంతట జరుగుతుంది అదే మనం చూపించండి యూఫర్టిస్ నది దగ్గర యూఫ్రటిస్ నది ఎక్కడ ఉంది అంటే బబులోలు బబులోనికి సంబంధించిన నది అది కాబట్టి యూఫరెటిసీ నది అంటే బబులోకి సంబంధించిన స్థలం ఇది బబులో స్థలం ఎక్కడ ఉందంటే ప్రపంచం అంతా బబులోని ఈరోజు నిలయం ఎక్కడ చూసినా గలీబీలి గలిబిలి ఎక్కడ ఉంటాయి కదా బబులోలు అంటాం కాబట్టి క్రైస్తవ సంఘంలో గలిపిలి మతంలో గలిపిలి పొలిటిక్స్లో గలిపిలి గవర్నమెంట్ల గలిపిలి ఎక్కడ చూసినా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కాబట్టి లోకమంతా కన్ఫ్యూజన్కి నిలయం అంటే ఇదే బబులోను కాబట్టి క్రైస్తవ జీవితం కూడా బబులోనే ఉంది కాబట్టి దానికి హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తున్నాం కాబట్టి ఏ రీతిగా హెచ్చరిక ఉంది అనేది మనం చూసినాం మొదటి కూర రెండవ గుర మూడవ బూర వరకు ఐదవ బూర వరకు మనం చూసినాం హెచ్చరికలు అయిపోయినాయి అయిపోయింది కాబట్టి ఆరవ బూరలో తీర్పు ఆరంభం అన్న మనం ధ్యానిస్తాం అంటే అమలు పరచబడడం అది ఆరంభమై చాలా కాలం మనం నేర్చుకున్నాం అది ముగింపు కాలానికి మనం సిద్ధపడుతున్నాం అని మనం చూస్తున్నాం ఆరవాధ్యాయులు ఆరవ బూరకు సంబంధించి ఈ తీర్పు ఆరంభమై అంటే బాప్తి వ్యవహాన కాలంలో ఆరంభమై మన కాలంలో ముగించబోతుంది అందుకు ఇవి బయలుపరచబడుతున్నాయి కానీ జనరల్ గా ఇతర బైబిల్ స్టడీస్లలో బైబుల్ కాలేజీలలో మనం ఏం చూస్తామంటే ఈ ప్రవాసాలని ఆల్రెడీ నెరవేరిపోయినాయి అని చెప్తా ఉంటారు ఆల్రెడీ నెరవేరిపోయినాయి ఇంకా ఏం లేవు అన్ని ముగించిపోయినాయి ఆయన వచ్చేటానికి అన్ని ప్రవసాలు నెరవేరంటాయి అంటారు కానీ ప్రభు మనం వాటిని తిరిగి రాపిస్తాడు ఎందుకు రాప్పిస్తాడు పాత నిబంధన కాలంలో ఈశాయ్ ఎట్లా జీవించింద్రో ప్రాత నిబంధన ప్రజలైన ఈసాయులు ఆత్మీయ ఈశాయిలు కూడా ఆ రీతీయులు జీవిస్తున్నారు కాబట్టి ఆ ప్రవాసాలని తిరిగి తిరిగి నెరవేరుస్తానాడు జీవం కాబట్టి అవి తిరిగి తిరిగి నెరవేరినప్పుడు ప్రపంచమంతట నెరవేరుతాయి ఎందుకంటే పాత నిబంధన కాలంలో చిన్న దేశంలో నెరవేరింది ఇస్రాయల్ దేశంలో నెరవేరింది లేకుంటే ఆ నినివే అసూరు రాజు దేశానికి రాజధాని అది నినివే ఆ చిన్న దేశంలో నెరవేరింది లేక ఒక చిన్న దేశం చిన్న చిన్న దేశంలో మనం చూస్తూ ఉంటాం ప్రవచనాలు కానీ యుగ సమాప్తికి వచ్చినప్పటికీ గ్లోబల్ స్కేల్ లో నెరవేరుతుంది ప్రవచనం ఎందుకంటే ప్రపంచం అంతటా విస్తరించింది ఇస్రాయల్ ప్రజలు ఏ ఇస్రాయల్ ప్రజలు శారీరకమైన ఇస్సాకాల గురించి మాట్లాడుతున్నామా ఆత్మీయ విశ్వల గురించి మాట్లాడుతున్నామా చాలా మంది క్రైస్తవ బయ బోధలో శారీరకమైన ఇస్సార్థాలు కూడా విస్తరించబడింది ప్రపంచమంతా అంటే స్కాటర్డ్ ప్రపంచమంతా అట చెల్లారదిరిపోయారు కదా అని ఆ రీతి వాళ్ళు హెచ్చరిస్తుంటారు కానీ అది కాదు ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రానికి క్రింద ఉన్నారు మనము ధర్మశాస్త్రం లోపాలు ఉన్నాం కాబట్టి ఈ హెచ్చరికలు మన కొరకు హెచ్చరి చెప్పబడ్డాయి కానీ వాళ్ళ కాబట్టి ఏ రీతిగా ఈ యొక్క దేవుని యొక్క తీర్పు ఆరంభమై కొనసాగుతుంది అన్నప్పుడు దేవుడు ఒక ఒక గుంపును ఏర్పరచుకున్నాడు ఆ పని కొరుకు అని మనం చూస్తూ ఉంటాం వాటినే మనం సర్పములు తేళ్లు అన్ని గుర్తిస్తున్నాం కాబట్టి ఆరవ బూరకు సర్పముల రోల్ వాళ్ళ పనులు వాళ్ళు ఎట్లా అన్న విషయాన్ని మనం ఇక్కడ చూసుకుంటున్నాం వారికి తెలియదు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు దేవుని పని చేస్తున్నారనుకుంటున్నారు దేవుని సేవ చేస్తుంది అనుకుంటున్నారు కానీ వాళ్ళు దేవుని సేవ చేసినట్టు మనకు కనిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు హాని తలపట్టేవారు వాళ్ళు పద్దెనిమిదవ ఆ మనుషుల్లో మూడవ భాగము చంపబడేను కాబట్టి చంపడానికి వాళ్ళకి అధికారం అనుగ్రహించబడింది మూడవ భాగము అందరూ మరణిస్తారు అన్న విషయాన్ని మనం గ్యాప్ చేసినాం మూడవ భాగం అంటే వన్ థర్డ్ కదా వన్ థర్డ్ అంటే గొప్ప గురించి మనం నిర్ణయిస్తాం మొదటి టూ థర్డ్స్ స్కార్పియన్స్ సర్పెంట్స్ లేక తేళ్ళు పాములు వన్ థర్డ్ తేళ్ళు వన్ థర్డ్ సర్పాలు రిమైనింగ్ వన్ థర్డ్ గొప్ప అంటే నైన్టీ నైన్ మూడు కలిపితే నైన్టీ అన్నట్టు మనం చూసుకుంటున్నాం కానీ పాయింట్ వన్ ఒక చిన్న గుప్పు అందులో మనమందరం ఉంటాం అన్న విషయాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గుంపులో ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితి గుర్తించలేవు ఆ గుంపులో ఉన్నట్టు ఎప్పుడు గుర్తిస్తావు టూ లేట్ అది తీర్పు అయిపోయినాక అప్పుడు గుర్తిస్తావు నువ్వు హతసాక్షి వేయటాక అప్పుడు గుర్తిస్తావు నేను గొప్ప జనం గుంపులో ఉన్నాను మొదటి రెండు గుంపులో ఉన్న గుర్తి ఎప్పుడు గుర్తిస్తాం తీర్పు తినంనా అప్పుడు గుర్తిస్తాం కానీ అది టూ లేట్ ఎట్లా గుర్తిస్తావు ప్రవ్వా ప్రవ్వా అని పిలుస్తారు ప్రవ్వా ప్రవ్వా అనేది టూ టైమ్స్ అది కాబట్టి మొదటిది ప్రవ్వా అనేది తేలిక గుంపు రెండవది ప్రవ్వా అనే టైంలో సర్పంలో గుంపు ప్రవ్వా ప్రవ్వా నీ నామంన ప్రవర్తించలేదా అని చెప్పే గుంపులు ఇవి రెండు కాబట్టి టూ లేట్ అన్నట్టు వాళ్ళు గుర్తించేటప్పటికీ కాబట్టి మొదటి రెండు గుంపులు తెగవేయబడి చత్తురు మూడవ గుంపును అగ్నిగుంట బయటికి తీసుకొని కాబట్టి మూడవ గుంపు గురించి మనం ప్రయాసపడుతున్నాం ఆయన కూడా ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎనీ సువార్తలు చేసిన మార్కు సువార్త మొదటి రెండు వాత్యాలలో చూసినప్పుడు కూడా గొప్ప జనం చూసినప్పుడు ఆయన చాలా బాధపడేవాడు దుఃఖపడేవాడు ఆయన గెరాసనీయ ప్రాంతానికి పోయినప్పుడు గదరియ అక్కడ గొప్ప చూసినప్పుడు అంతా బాధపడేవాడు ఆయన ఆదివారం వచ్చి మందిరంలో దే వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు జన సమూహం అందరూ దగ్గర వాళ్ళు చూసినప్పుడు అంతా ఏడ్చేవాడు దుఃఖపడేవాడు ఎందుకంటే వీళ్ళు ఇస్రాయలు కాపరులు లేని గొర్రెలెవరైనా కొండల మీద చెదిరిపోతున్న గొర్రెలైనా కనిపిస్తున్నారు అంటే ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు టూ థర్డ్స్ సర్పంలో తేళ్ళు వాళ్ళకి చెప్పలేదు ఈ సత్యాన్ని కానీ పాయింట్ వన్ ఉన్న మనము మనం చెప్పడానికి మనకి అందులోకి ఎంట్రీ లేదు అందుకే మనము ప్రేమపూర్వకంగా అందరితోని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ జీవిస్తున్నప్పుడు మనకు ఎంట్రీ అవకాశం దొరుకుతుంది అప్పుడు నువ్వు పోయి సువార్త ప్రకటించగలవు అప్పుడు అందులో నుంచి అనేకలు ఉంటారు అటువంటి రిలేషన్షిప్స్ పెంపొందించుకోకపోతే నీకు అవకాశం ఉండదు ఇవన్నీ వింటా ఉంటాయి సత్యాన్ని ఇవన్నీ తెలుసుకుంటా ఉంటాయి కానీ ఎప్పుడు పోయి ప్రకటిస్తావు ప్రకటించడానికి నీకు అవకాశం దొరుకుతుంది కాబట్టి మనం ఆ అవకాశం కొరకు ప్రయాపడాలి అందుకే ఈ రోజులలో చాలా ప్రార్థనలు గడపాలి మన సమయం ఎక్కువ సమయము ప్రార్థనలు గడపాలి ఈ రోజులలో ఎందుకంటే మనుషులు ఎట్లంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకమైన పనులతో నిమగ్నమైపోయి అలసిపోతున్నారు వాటిని గ్రహించలేని స్థితిలో అవుతున్నారు కాబట్టి మనం అట్లా ఉండడానికి వీలు లేదు జీవించడానికి వీలు లేదని భగవంతుని మాట్లాడండి మరియా ఉత్తమమైన నిన్నుకునేది ఆయన పాదాల దగ్గరికి వచ్చి నేర్చుకోవడం కాబట్టి వాక్యాన్ని జనించాలా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలా అప్పుడు ఆయన కొరకు పల్లెలో నివంతమే ఉండదు సేవ చేయగలవు గొప్ప జనాన్ని తీసుకొని రాగలవు కాబట్టి నువ్వు వాళ్ళకి ఇవన్నీ చెప్పేటప్పటికీ ఎంతో లేట్ అయిపోతుంది ఎంతో లేట్ అయ్యేటప్పటికీ వాళ్ళు సర్పముల చేతిలో చిక్కబడుతున్నారు అదే ఆరామ పూరకు సంబంధించింది అది దేవుని యొక్క ప్రణాళిక వారిని ఏర్పరచుకున్న దేవుడే అన్న విషయాన్ని మనం పోయిలవరం తెలిసినమా ఒకసారి చూడండి అటుపర వారి నుంచి అదే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇది నేను ఏర్పరచుకున్న కొలను అనడా లేదా తారుమారు అని కొలను ఎంతమంది జ్ఞాపకం ఉంది ఆ వాక్యం ఆ కొలను పేరు తారుమారు ఏషయ గ్రంథము ముప్పై అధ్యాయము ఎనిమిది నుంచి పదిహేను వర్షాలలో దీన్ని చూస్తూ మనం ముప్పై అధ్యాయము ఏషయా గ్రంథము ముప్పై అధ్యాయము ఎనిమిదవ వర్షం నుంచి అది యహోవ పరిధన చేయ దినము సి వ్యాజ్యం ను గూర్చిన ప్రతీకార సంవత్సరం అది పోయి వరం చూసినాం మనం ఈ సియోను సంబంధించిన వ్యాజ్యం ఏంటి అనేది చాలా నేను మీకు అది చూపించిన దీని అర్థం ఏంటంటే వ్యాధ్యము అంటే కాంట్రవర్సీ అనేది ఇంగ్లీష్ లో ఫార్ దేక్ ఆఫ్ కాంట్రవర్సీ ఆఫ్ సాయన్ అని ఉంది కాబట్టి సియోను అన్నప్పుడు ఎవరికి సంబంధించింది సియోను అన్నప్పుడు క్రైస్తలకు సంబంధించింది యాక్చువల్గా అయితే కానీ విశాఖలు అనుకుంటున్నాను చాలా మంది కాబట్టి ఇస్రాయల్ పిల్లలకు సంబంధించిన కాంట్రవర్సీ ఏంది వ్యాజ్యం కాంట్రవర్సీ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి చూస్తాము ఇస్రాయల్ దేశంలో పాలస్తీన్ అనే ప్రాంతం ఉంది పాలస్తీన్ అనేది ఒక దేశం అయితే పాలస్తీనా ప్రాంతంలో ఉన్న కొంత స్థలాలు ఇస్రాయల్ వాళ్ళు ఇది మాది అంటారు పాలస్తీన్ అది ఒక కాంట్రవర్సీ వాళ్ళ మధ్యలో ఇది ఒక కాంట్రవర్సీ అట్లనే ఇస్రాయిల్ పిల్లలకు సంబంధించినది ప్రపంచమంతా కాంట్రవర్సీ ఏంటంటే ఇస్రాయల్ పిల్లలు పరుషుల జనాంగం కాబట్టి నువ్వు పరిశుభ్ర జనగమా వార్డు పరిశుభ్ర జనగమనేది ఒక కాంట్రవర్సీ క్రైస్తవుల పరిశుద జనాగము షరీరంగా నిసర్మల పరిశుధ జనాగము ఇప్పుడు నేనే పరిశుధ జనంగా చెప్పుకున్నప్పుడు అది నీకు వాళ్ళకి మధ్యలో ఉన్న కాంట్రవర్సీ ఇప్పుడు ప్రపంచమంతటా ఈ కాంట్రవర్సీ గురించి యశ్వ చెప్తున్నాడు ఏంది కాంట్రవర్సీ అంటే దేవుడు అది యహోవ ప్రతిదలు చేయ దినము దీని గురించి సీఎను వ్యాజ్యం గూర్చిన ప్రతీకాల సంవత్సరం ఈ దీని అర్థం ఏంటంటే అంతరంగ మందు నన్ను యూదులుగా మార్చుకున్నాడు నేనే సియోను కాపురొస్తుంది సియోను పురానికి సంబంధించిన అని నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అంతరం మందు ఏసు యూదులుగా మార్చుకున్నాడు అంటే అప్పుడు ఏమవుతుందంటే క్రైస్తవులకి వాళ్ళకి వ్యతిరేకత ఏర్పడుతుంది ప్రపంచం ఇవన్నీ కోర్టులకు పోవడము కేసులు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ దగ్గర దగ్గర బలం ఉంటుంది అన్నట్టు అప్పుడేమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వెట్లా నువ్వెట్లైనా యూదు నువ్వెట్లైనా ఇస్తాయి వాళ్ళ మీద అనేసి కోట్ల తీర్మానం తీసుకుంటాడు కోట్ల తీర్పును తీస్తూ ఉంటాడు అది కాంట్రవర్సీ ప్రపంచం స్ప్రెడ్ అయ్యింది ఆ టైంలోనే ఏం జరుగుతుందనే విషయం మన తెలుసుకోవాలా మీరు అనేక సభలకు అప్పగించబడతారు సభలకు సభల కొరకు ఈర్చుకుని పోతారు చెప్తాడు అదే కాంట్రవర్సీ యష ఇక్కడ మాట్లాడుతున్నాడు మనం కాబట్టి ఆ టైంలో ఏం జరుగుతుందంటే మనకంత శ్రమలు ఉంటాయి కాబట్టి ఆ మనం పోయి మనం హత సాక్షులు కావడం జరుగుతుంటది క్రైస్తవులతో ప్రపంచం దానికి సంబంధించిన విషయం ఇక్కడ మాట్లాడుతున్నాడు అది ప్రతి చేయు సంవత్సరం అంటే దేవుడు ఏ రీతిగా వారికి ప్రతిదండన చేయబోతున్నాడంటే మీరు శ్రీయోగ చేసిన ఆ శిక్షని బట్టి నేను మీకు తిరిగి తీర్పు తీస్తా అదే ప్రతి దండన దండించడం నేను దండిస్తే తిరిగి నాకు దండన ఉంటది అది ప్రతి కాబట్టి దేవుడు ఫస్ట్ సర్పంపులని ఎందుకు వాడుకుంటుడు శిక్షించడం కొరకు తన బిడలని తర్వాత సర్పంపులకు శిక్షిస్తున్నాడు అది ప్రతిదండన కాబట్టి అది మీకు ఎన్నిసార్లు చూపిస్తే ఎందుకు అరీతిగా చేస్తాడు దేవుడారాయణది తర్వాత ఆ ముప్పై అధ్యాయంలో మనం చూస్తున్నాము కొన్ని పక్షులకు సంబంధించినవి కొన్ని జీవరాశులకు సంబంధించినవి పదకొండవ వర్షం నుంచి దానికి సంబంధించిన మనం ముందు అది రే తొమ్మిదవ వర్షంలో ఏదో కీలగును కాబట్టి ఏదోగా మార్తది మతపరమైన క్రైస్తవు జీవితం అని మనం చూసినాం ఎందుకంటే ఫిబ్రుల్ రాష్ట్ర పత్రికల్లో పావులు చూపించింటు ఏషాగు ప్రపంచంలో యుగ సమాప్తిలో క్రైస్తవు జీవితం ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ఠ తప్పు హక్కును నమ్ముకున్న ఏషాగు వంటి భ్రష్డు మీలో ఎవరైనా ఉంటారేమో చూసుకోండి ఎందుకు హెచ్చరించిందంటే ఈ ప్రపంచం నెరవేరడానికి కొరికే ఖచ్చితంగా నెరవేరుతుంది అంటున్నాడు అప్పుడు ఏదో కాలువలు కీలగును అంటే వాళ్ళకి వారి కష్టాలు ఎట్లా ఉంటాయి క్రైస్తవులు శారీరకంగా తయారైతే ఏదో ఆత్మీయంగా ఉన్నంత వరకు వాళ్ళు యాకోబు అంటాం యాకము సంతతిలాగా లాగా మారతాం మనం కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణ అనుభవంలో నుండి నీ లోకాతీతంగా జీవిస్తావో ఆటోమేటిక్గా నువ్వు ఏదో సంతతిగా మారిపోతావు ఆత్మీయ జీవితంలో అప్పుడు నీకు ఇటువంటి విషయాలు వస్తాయి ఎందుకంటే గొప్ప జనం నీరోజు ఏదోలాగా సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి కాబట్టి వారి కాలువలు కీలగును అంటే వారి జీవనాధారము ఏదైతే ఉంటుందో ఇక్కడ హెచ్చరిస్తున్నాడు దాని మన్ను గంధకంగా మార్చబడను తొమ్మిదవ అధ్యాయం మనం అదే చూస్తున్నాం ప్రాణ గంధం తొమ్మిదో అధ్యాయంలో వాళ్ళు ఎట్లా శిక్షిస్తారు మిమ్మల్ని అంటే గంధకంతో శిక్షిస్తారు అని ఉంది కాబట్టి గంధకంగా మార్చబడును దాని భూమి దహించి గంధకంగా ఉండును కాబట్టి గొప్ప ఇటువంటి శ్రమలకుండా పోక తప్పదని చెప్తున్నాడు అగ్ని గంధకంతో వాళ్ళని చంపుతారు అన్న విషయాన్ని అది రేయిం పగళ్ళు ఆరక యుడును దాని పొగ నిత్యము లేచి కాబట్టి పొగతోనూ అగ్నితోనూ గంధకంతోను వాళ్ళు మరణించతం చేయడానికి వాళ్ళకి అధికారం ఉంది అంటే నిజమైన అగ్ని కాదు నిజమైన గంధకం అసలే కాదు నిజమైన ధూమం కానీ ధూమం అంటే పొగ ఈ మూడింటితో చంపేది కాదు అది వాటి ఆత్మీయ చిహ్నం మనం చూస్తున్నాం అగ్ని దేనికి సంబంధించింది ధూమం దేనికి సంబంధించింది మన గంధకం దేనికి సంబంధించినది వాటి సంబంధించిన విషయాలు మనం ఎన్నిసార్లు గనించాం ఇక్కడ కాబట్టి వాళ్ళ గుణగడ అంటే ఈ సర్పంలు ఏదిగా ఉంటాయి అనే విషయమే మన ప్రభు చూపిస్తుంది కొన్ని వారాల నుంచి పదకొండవ వర్షం చూసేప్పటికీ ఏడు పందులను దాన్ని ఆక్రమించుకొను గుడ్ల గు కాపీ దానిలో ఆయన తారుమారు అను కొలను చాచును తారుమారు అంటే కన్ఫ్యూజన్ తారుమారు అంటే అంత అలచడి తారుమార్ అంటే ముందుకు వెనకనికి మొదటివారు కడపటివారు కడపటివారు మొదటివారు అది తారుమారు కావడం తారుమార్ అంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఆయన అక్కడ కూర్చుండు ఆయన ఇక్కడ రావడం నువ్వు ఇక్కడ కూడా తారుమార్ అయిన అర్థం తారుమార్ అంటే అదర్థం అంటే మొత్తం అలజడి మొత్తం కన్ఫ్యూజన్ అయితే ప్రభు ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే తారుమారు అను కొలను కొలను కొలను అంటే తెరస్మి కొలను అనేది అది చిన్న కొలతకు సంబంధించింది కాబట్టి దానిలో నివసించును ఆయన తారుమారు అను కొలను చాచులు శూన్యము అని గుండును పట్టును దేవుడే నన్ను చేస్తా అంటున్నాడు అంటే ఈ తారుమారు అని కొలను తయారు చేసిందే దేవుడు ఇవన్నీ జీవరాశులు ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు శూన్యము అను గుండును పట్టును శూన్యము అంటే వారికి ఏ గమ్యం లేదన్నట్టు ఈ గుంపులో ఉన్న వాళ్ళకి శూన్యం అంటే అంత చీకటే వారికి ఎక్కడ వెలుగు ఉండదు ఈ గుంపులో ఉన్నవారికి తర్వాత వారిలో దానికి ముందు చూస్తున్నాం నేను సరైన చంపవుతుంది వాటికి తొమ్మిదో తొమ్మిది తర్వాత కదా పన్నెండు పన్నెండవ వచనంలో రాజ్యము ప్రకటించటకు వారి ప్రదానలు అక్కడ లేకపోవురు దాని అధిపతులు అందరూ గతమైపోయిరీ అంటే పర్లోవరాజానికి సంబంధించిన బోధ ఉండదు పర్లోవరాజానికి సంబంధించిన బోధ రాజ్యము ప్రకటించటకు వారి ప్రధానలు అక్కడ లేకపోదురు దాని అధిపతులందరూ గతమైపోదురు ఇంకా అక్కడ అవకాశం లేదన్నట్టు ఆ మూడు గుంపుల మధ్యలో అంటే తారుమారైన కులంలో సువార్త ప్రకటన ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత పదమూడవసంలో ఏదో నగరంలో ముళ్ళ చెట్లును పెరుగును దాని దుర్గమ్లలో దురదగొండ్లను గచ్చలను కుట్టును కాబట్టి ఇవన్నీ మీకు తెలుసు ఇవన్నీ తేళ్లకు సర్పమ్మలకు సంబంధించిన బోధలు అవి ముళ్ల అంటే తేళ్లకు సంబంధించింది దురదగొండ్లు అంటే సర్పంగా సంబంధించింది గచ్చ అంటే మళ్ళా రెండు గుంపులు అవి తేళ్ళు సర్పంబలు గడిసిన గచ్చ అంటాం అది అడవి కుక్కలకు నివాసముగాను అడవి కుక్కలు అంటే మీరు అర్థం తీసుకోవాలి అదే సంబంధించింది అడవి కుక్కలు అన్నప్పుడు తేళ్ళు నిప్పుకోళ్ళు అంటేనేమో సర్ఫములు ఎందుకంట నిప్పుకోళ్ళు అని ఏమంటారు ఇంగ్లీష్లో ఆస్ట్విచ్ అంటారా ఇక్కడ మటుకు డ్రాగన్స్ అని ఉంది ఇంగ్లీష్లో పద పద్నాలుగవ అవసరంలో ఐజయా చాప్టర్ థర్టీ ఫోర్ ఫోర్టీన్లో ద వైల్డ్ బీజ్ ఆఫ్ ది డెజర్ట్ ఆల్సో మీట్ విత్ ద వైల్డ్ బీస్ ఆఫ్ ది ఐలాండ్ అండ్ ద సాటర్ షెల్ క్రై టు హిస్ ఫెలో సాటర్ అని ఎస్ఏ టివై అనేది వేరేది అడవి కుక్కలకు నివాసం గాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును దాని తర్వాత పద్నాలుగు వర్షంలో అడవి పిల్లలను నక్కలను అచ్చట కలుసుకుంట కొను కొను అచ్చట అడవిమేక తన తోటి జంతువును కనుగొనును అచ్చట చువ్విట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొనును కాబట్టి ఇవన్నీ పక్షులు జంతువులు కదా అక్కడ నక్కలున్నాయి కుక్కలున్నాయి పందులున్నాయి మేకలున్నాయి పిట్టలున్నాయి రకరకాల పక్షులు ఉన్నాయి ఇవన్నీ అపవిత్రమైన పక్షులు అపవిత్రమైన జంతువులన్నీ మనం పోయోవరం చూసినాం కానీ డీటెయిల్ గా చూడలే అది అది మనం ఇప్పుడు చూడడం అవసరం లేదు లేవియ కాండం ఇవి ఉంటాయి అక్కడ ఈ వీటి ఉంటాయి అక్కడ వీటిని తినకూడదని ఉంది అక్కడ కాబట్టి ఆత్మీయ దృస్తున్న అర్థం ఏంటంటే తినడం అంటే ఏంటంటే సహవాసం కలిగి ఉండడం ఇప్పుడు మనం పార్టీ చేసుకుంటాం పార్టీ చేసుకుంటే అందరు కలిసి కూర్చొని మంచి పాడుకుంటారు ఎంజాయ్ చేస్తారు తింటారు అది సహవాసంలో పాల్గొందడం కాబట్టి తినడం అనేది సహవాసానికి సంబంధించింది బాగా అర్థం చేసుకోండి అందుకే పేతురికి కలిగిన దర్శనంలో మనం చూస్తాం ఆ కార్యంలో సమస్త చతుస్పాద జంతువులు పట్టిన ఆ దుప్పటి పలో నుంచి దిగిరావడం చూస్తాం మనం వాటిని చంపుకొని తినం అప్పుడు పేతురు అంటాడు అపవిత్రమైన ఈ వీటిని నేను ఎట్లా చంపుకొని తినాలా అప్పుడు దేవుడు అంటాడు దేవుడు పవిత్రంగా చేసిన వాటిని నిన్ను అవిత్రంగా ఎంచకూడదు అంటాడు అంటే ఏంటి అవి అవి నిజంగా చంపుకొని టైప్ కావవి దాని దాన్ని చంపి తినమని చెప్తుంది కాదు దాని వెనకాల ఆత్మీయ సత్యం ఉంది అంటాడు తర్వాత చెప్తున్నాయినా కొన్నీలు ఇంటికి ఆయన ప్రార్థన చేసినాక వాళ్ళ తల మీద చేతులు పెట్టి అదేనా అప్పుడు అంటాడు అప్పుడు అంటాడు పేతి అంటాడు నాకు ఎప్పుడు అర్థమైంది ఆ దర్శనం గురించి అంటాడు ఆ దేవుడు పక్షపాతి కాదు అంటే ఆయన దృష్టిలో ఏంటంటే నువ్వు ఎవరితో నీ సహవాసం కలిగి ఉండాలా అనిలు ఆ రకరకాల పక్షులు రకరకాల జంతువులు అనిలను పోల్చబడింది అనులతో పోల్చబడింది అంటే రక్షణ అనుభవం లేని వారితో ఆ జంతువులు ఇవన్నీ ఇవన్నీ ఈ రకరకాల పక్షులన్నీ అనిలతో పోల్చబడింది పాత నిబంధన కాలం ప్రకారంగా అవన్నీ అపవిత్రమైన జంతువులు అంటే వాళ్ళు విగ్రహారాధికులు కాబట్టి అపవిత్రులు కాబట్టి కృతజ్ఞబంధనకు వచ్చినప్పుడు వారు అపమిత్రులు కారు రక్షణ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అన్నిలే కానీ రక్షణ అనుభవం ఉన్నారు కాబట్టి వాళ్ళు అపమిత్రులు కారు కాబట్టి నువ్వు చంపుకొని తినచ్చు అర్థం ఏంటంటే వాళ్ళతో నువ్వు సాహసంగా కలిగి ఉండొచ్చు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి పేతుడికి పేదరు అప్పటి నాకు ఇంత లేట్గా అర్థమైంది కానీ మనకి ఈరోజుకి చాలా మందికి అర్థం కావు ఆ జంతువుల దినదడు కాబట్టి ఈరోజు మనం దినదంటాం కానీ అట్లున్నదా అవే తినేస్తున్నావా లేదు ఈరోజు పంతులు తింటున్నారు అడవి కుక్కలను తినేస్తా ఉంటారు ఇంకే రకరకాల పిల్లులను తింటారు ఉంది మీరు లేవే కాండా చూడండి ఏమి తినద్దనరు అవన్నీ తినేస్తుంది ఈరోజు ఎండ్రకాలం తినద్దనుంది తాపేలు తినద్దనుంది మళ్ళీ రకరకాల కొంగలను తినద్దని ఉంది వాటిని తినేస్తారు మరి ఈరోజు కానీ మనము ఎవరెవరు నిషేధించం అది తినొద్దని నిషేధించం మనకి వాటి ఆత్మీయ సత్యం అర్థమైంది ఏంటంటే అపవిత్రమైన వాటిని తినడము అంటే అపవిత్ర రక్షణ అనుభవం లేని వారితో సావాసం కలిగి ఉండడం అర్థం వారితో మనము పాల్పొందుతున్నాం అనేది అర్థం విశ్వాసకి అవిశ్వాసతో పొత్తు కుదరదట్టడు దానికి సంబంధించిన విషయం ఇది కాబట్టి ఈ జీవరాశులన్నీ అపవిత్రమైన జీవరాశులు లేక ఈ పక్షులు ఈ జంతువులు అపవిత్రమైన జంతువులు అంటే సర్పంలు తేళ్లు అపవిత్రంగా తయారైతున్నాయి చివరికి వచ్చినప్పటికీ ఎక్కడున్నాయి ఇవన్నీ ఒకటే కులంలో ఉన్నాయి ఆ కులం పేరే తారుమారు అనే కొలను అక్కడ ఇవన్నీ తారుమారు అయిపోయినాయి కలుసుకుంటున్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఆడమేక తన తోటి జంతువును కనుగొను ఎక్కడ కనుకుంటుంది అంటే ఆడమేక మొగమేకని కలుసుకుంటుంది ఎక్కడ కలుసుకుంటుంది తారుమారు అనే కొలల్లో అన్ని అక్కడికి వచ్చి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఉపవానం చెప్పాలంటే ఆడది మొగది సర్పము కేళ్ళు వాళ్ళ సహవాసం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి అవన్నీ మిశ్రితమైనది అంటే అంత కలిసిపోయిందని అర్థం మిశ్రి మిశ్రితమైన జనమంటారు ఉదాహరణకి సమరీ అన్ని మిశ్రితమైన జనం అంటారు ఎందుకంటే రెండు సగము సగము యూదులు సగం అన్నిలు సమరీలు కరెక్ట్ అంతే కాబట్టి మిశ్రిత జనమంటారు రెండు తెగలవారు కలుసుకుంటే మిశ్రితమైన జనమంటారు కాబట్టి ఇవన్నీ కిచిడీ టైప్ అన్నట్టు ఓ రీతిగా చెప్పాలంటే ఈ గుంపులన్నీ కలిసిపోయినాయి గుంపులు అన్నట్టు ఆ తారుమారు అనే కులంలో అన్ని అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినారు దేవుడు అక్కడ తర్వాత చూడండి పదిహేను వర్షంలో చిత్తగూబ వీటికి సంబంధించిన మీనింగ్స్ అన్ని నేను పోయిన వారం అటుపోయిన వారం చూపించిన ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయను వాటిని చిత్తగూబ గూడు కట్టుకొను అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చట్టే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకొనును కాబట్టి ఇక్కడ కూడా రెండు తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకొను అంటే మొగయి ఆడయి అని కలుస్తాయి అంటే మళ్ళా తెల్లగద్ద అన్నప్పుడు దేనికి సంబంధించింది తెల్లగద్దలో ఆడ దేనికి సంబంధించింది మొగ దేనికి సంబంధించింది వీటన్నిటిని ఆత్మీయ చిహ్నలు అర్థం చేసుకోవాలి అక్కడ ఎందుకు కూడుకోవాలి అవి కాబట్టి సర్పములు తేళ్లు ఎప్పుడు కలిసే ఉంటాయి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూపిస్తుండ్రు తర్వాత ఇప్పుడు అర్థం చేసుకోండి పదహారో వర్షం అర్థం కావాలి ఖచ్చితంగా యుహోవ గ్రంథంను పరిశీలించి చదువుకునుడి ఈ ఆ జంతువులలో ఏది లేఖ ఉండదు కాబట్టి బైబుల్లో దేవుడు మాట్లాడుతున్నా మనకి ఏం చేయాలంట మనం పరిశీలించి చదవాలంట ఆయన గ్రంథాన్ని ఇది చాలా అరుగు క్రైస్తవ జీవితంలో ఈరోజు ప్రపంచమంతట మన మధ్యనే మనం చూస్తూ ఉంటాం ఎన్నిసార్లు చదువుతున్నాయి కానీ ఇవి మనకు అంతుబట్టలేని స్థితులు ఉంటున్నాయి అందుకే దీని కొరకు మనం ఉపాసం పండి ప్రార్థన చేస్తూ ఉంటాం ఇవన్నీ నాకు అర్థం కావాలి ప్రభు అని ప్రయాసపడుతూ ఉంటాం గంటలు గంటలు మరోసారి చదవని యుహో పరిశీలించి చదువుకొని ఆ జంతువులలో అంటే ఇంతవరకు ధ్యానించే జంతువులు ఆ జంతువులలో ఏది లేక ఉండదు దేని జతపక్షి దాని యొక్క ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే నీకు ఎన్నిసార్లు నేను చెప్పిన ఎవరు ఏర్పరచుకున్నారు తేళ్ళని ఎవరు ఏర్పరచుకుంటు సర్పములను చూడండి అక్కడ నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును కాబట్టి మన ప్రభువే వీటిని తీసుకొచ్చిండు మన ప్రభు వాటిని ఇక్కడికి అన్ని సమకూర్చుకొని తీసుకొచ్చిండు అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రభు ఆజ్ఞను బట్టే ఆయన చిత్తం బట్టే ఇవన్నీ నెరవేరుతున్నాయని మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు అర్థం చేసుకోవాలి పదిహేడవ వర్షంలో మన ప్రభు ఏం చేస్తుండే చివరి గుంపుకి లేక ఆరవ బురలో ఉన్న ఆ దూతలకు ఆ నలుగురు దూతలు లేక సర్పంలకు ఏమి ఇచ్చింది అనేది పదిహేడవ వర్షం ఆ ఒక అర్థం అయిపోతే మనం ఆల్మోస్ట్ పదహారు ఆరవ బుర సంబంధించిన పోతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే మనం మహాంటికి ఒక వన్ టూ మీటింగ్స్లో అయిపోతుంది అది అవి రావలనని ఆయన చీట్లు వేసెను ఆయన కొలనులు చేత పట్టుకొని వాటికి ఆ దేశంను పంచి పెట్టును కాబట్టి ఎవరి ఆజ్ఞ వలన ఇవన్నీ నెరవేరినాయి ఇంగ్లీష్లో చూస్తున్నాను ఇక్కడ కొలను అంటే డిఫరెంట్ మీనింగ్ ఉంది మనం వేరే రీతిగా అర్థం చేసుకుంటున్నాం కొలత కొలత ఇంగ్లీష్లో చూస్తే కానీ అర్థం కల అక్కడ ఆగిపోయింది కాబట్టి కొలను అనేది అది చిన్న సరస్సుకు సంబంధించింది కదా అది కొలతకు సంబంధించింది అంటే మటపుగుండు గుండు సాదృశమైంది ఇది అండ్ హీ క్యాష్ దాట్ ఫార్ దెమ్ అండ్ హిస్ హ్యాండ్ హ్యాథ్ డివైడెడ్ ఇట్ అంటూ దెమ్ బై లైన్ అంటే దారం దే షాల్ ఇట్ ఫార్ ఎవర్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ షాల్ దే ట్వెల్త్ దేర్ ఇన్ అంటే ఇది ఎన్నో తరాల నుంచి జరుగుతుంది ఈ గుంపులు ఎన్నో తరాల నుంచి జనరేషన్ టు జనరేషన్ నుంచి వాళ్ళకి అది అనుగ్రహించబడింది కాబట్టి తారుమారు అని కొలను అంటే తారుమారు అనేది ఒక కన్ఫ్యూజన్ అదొక మెజర్మెంట్ కొలతకు సంబంధించింది అన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నది సరస్సు కాదు కొలను కొలను అంటే లైన్ ఆఫ్ కన్ఫ్యూజన్ లైన్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది దేవుడు అవన్నీ కన్ఫ్యూజ్ అన్నట్టు ఏ గుంపులోన్నాయో అర్థం కావు అక్కడ ఎందుకు జమైన అర్థం కావట్లేదు వాటికి ఒకటే స్థలంలో ఆ తారుమారు అన్న స్థలంలో ఎందుకు అవన్నీ కలుసుకోవాలా అన్నీ కన్ఫ్యూజింగ్ ఉన్నాయి ఒకసారి ఊహించుకోండి అన్ని ఒకటే స్థలంలో ఆ జీవులు ఉంటాయి గుడ్లగూబా ఉంది తెల్లగద్ద ఉంది ఆడమేక ఉంది మగ ఉంది ఇంకోటి ఏంటి రాబందులు ఉన్నాయి అడవి కుక్కలు ఉన్నాయి నక్కలున్నాయి చిత్తగూబలు ఉన్నాయి మూడు రకాల గూబలు ఉన్నాయి పెద్ద గుడ్ల ఉంది చిన్నది ఉంది ఇంకా రకరకాల గుబలు ఇది మన ప్రభు వలన జరుగుతుందన్న విషయాన్ని మనము చూస్తున్నాం చూడండి ఆరవ వచనంలో యహోవా ఖడ్గము రక్తమయమగులు అది ప్రభు చేత కప్పబడును గొర్రె పిల్లల మేకల యొక్కయు రక్తము చేత హొట్టేళ్ల మూత్ర గంధుల మీద ప్రభు చేతను కప్పబడును ఏలైన బోస్రాలో యహోవా బలి జరిగించును ఏదో దేశంలో ఆయన మహా సంహారము చేయును ఇది మన ప్రభు వలన కలిగింది బోస్రాలో యహోవా మహాబలి కదా బలి జరిగించును బోసరాలో యహోవా మహాబలి జరిగించును బోసరా ఎక్కడ ఉంది తెలుసా ఏదో ఏదో వంశ ఏదో స్థలంలో ఏషావు మన్యంలో బోసరా అంటే ఏదో దేశంలో దాని అదొక రకమైన రాజధాని బోస్రా అనే స్థలం కాబట్టి బోసరా అనే స్థలంలో యోహో బలి ఆరంభమవుతుంది ఆ బల్లిలో ఎవరు పోతురు గొర్రె పిల్లలు మేకపిల్లలు పొట్టేళ్ళు గొర్రె పిల్లలు పొట్టేళ్ళు మీకు తెలుసు ఈ మూడు గుంపులు ఏందో గొర్రెపిల్లలు మేకపిల్లలు పొట్టేళ్ళు మూడు మూడు రకాల గుంపులు అవి గొర్రె పిల్లలు దేనికి మీకు తెలుసు మేకల్ పొట్టేళ్ళు పొటేళ్ళు తేండు మేకలు సర్పంలా చూసామా ఆరో అధ్యాయం కదా ఆరో వచ్చినాం కదా ల్యాంప్స్ గోట్స్ అండ్ ర్యాంప్స్ గోట్స్ అంటే లీడర్స్ ఆఫ్ ద పీపుల్ అనుంది జేమ్ నంబర్స్ సిక్స్టీ టూ హెచ్ సిక్స్టీ టూ ఫిఫ్టీ అంటే లీడర్స్ అనుంది ప్రజల యొక్క అధిపతులు లీడర్స్ కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి లీడర్స్ అంటే ఎవరు తర్వాత తర్వాత ర్యాంప్స్ అంటే పొటేళ్ళు పొటేళ్ళు h 193 a chief politician a mighty man <laughs> balavantudu avadu balavantudu pote llante balavantudu balavantudaina manishi anunde ikkada english lo h 193 lo a strong a chief politician chief chief ante okkade kada chief politician tarvata mighty man inka raka raka la meanings le naaku quick ga rendu kanna ganipichindi a strong ఏ చీఫ్ పొలిటీషియన్ ఆర్ పొలిటికల్లీ చీఫ్ తర్వాత ఏ స్ట్రాంగ్ సపోర్ట్ అైటీ మ్యాన్ మైటీ మ్యాన్ అంటే బలవంతుడు కాబట్టి బలవంతుని ఇంట్లో చొరబడి ఏమని అలా ఎవడా బలవంతుడు ఇప్పుడు చెప్పండి సర్పం కాబట్టి జేమ్స్టా నంబర్స్ దొరుకుతాయి అవన్నీ మీనింగ్స్ కాబట్టి ల్యామ్స్ అంటే గొప్ప జనము గోట్స్ అంటే లీడర్స్ అంటే సేళ్ళు అంటే ప్రతి ప్రతి పాస్టర్ దగ్గర ఉండే లీడర్స్ అన్నట్టు వీళ్ళంతా తర్వాత ర్యామ్ ర్యామ్ అంటే కొటేలు ర్యామ్ అంటే పోటేలు పోటేలు అంటే మైటీ మ్యాన్ అంటే సర్పముల సాదృశ్యం కాబట్టి భోసరాలో ఈ మూడు గుంపులు ఉంటాయి అంటే ఎప్పుడైతే మతపరమైన జీవితం శరీరంగా తయారవుతుందో అది ఏదో ముఖ్య సాదృశ్యం కాబట్టి ఆటోమేటిక్గా ఈ మూడు గుంపులు ఉంటాయని ప్రభువానికి చూపిస్తుంది ఇక్కడ కాబట్టి వీటన్నిటిని తీసుకొచ్చింది ఎవరు చూడండి ఒకసారి మరోసారి లాస్ట్ చివరి వచ్చినం అవి రావాలనని అంటే అవన్నీ ఒక దినము ఒక స్థలంలో రావాలని ఆయన చీట్లు వేసను ఎవరు మన ప్రవ్వే ఆయన కొలనులు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టను అంటే ఆయనే కొలతండు నువ్వు ఇక్కడ ఉండాలి ఈ ల్యాండ్ నీది ఈ ల్యాండ్ నీది అని కొలతేసేండి వాటికి అంటే ఎవరి స్థలంలో వాడే ఉండులాగన ఆయన ముందుగానే చేసిపెట్టిండు అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొను యుగ యుగములు దానిలో నివసించును ఇంగ్లీష్ అట్లా లేదు ఇంగ్లీష్లో డిఫరెంట్గా ఉంది తెలుగులో డిఫరెంట్గా ఉంది ఇంగ్లీష్లో ఏముందంటే తెలుగులో ఏముందంటే అవి నిత్యము దాన్ని ఆక్రమించుకును యుగ యుగములు దానిలో నివసించును అంటే ఎన్నో ఎన్నో యుగాల నుంచి ఈ మూడు గుంపులు అందులో ఉన్నాయి మనం కొత్తగా ఈరోజు చూస్తుంది కాదు ఇది మనకి కొత్తగా కనిపిస్తుందేమో కానీ ప్రభు చెప్తుడు ఎన్నో యుగాల నుంచి ఇంగ్లీష్ లేదంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ చదువుతున్నాది లాస్ట్ వచ్చినం ఐజ నలభై ముప్పై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం అంతేనా అండ్ హీ హ్యాత్ ద లాట్ ఫార్ దెమ్ చీట్లు అండ్ హిస్ హ్యాండ్ హ్యాత్ డివైడెడ్ చూడండి హిస్ హ్యాండ్ అంటే ఆయన హస్తమే ఆ గుంపులని డివైడ్ చేసింది ఏ రీతిగా ఆ కొలతతో అండ్ హిస్ హ్యాండ్ హ్యాత్ డివైడెడ్ ఇట్ అంటూ దెమ్ బై లైన్ అంటే కొలత ఆ కొలతతో తన హస్తాలతో వారిని డివైడ్ చేసిండు అంటే ఆ మూడు గుంపులుగా ఆయనే డివైడ్ చేసిండు అని చెప్తున్నాడు అర్థమవుతుందా మన నాలుగో గుంపులు కూడా ఎవరు డివైడ్ చేయాలా ఆయనే చేయాలి ఆయన చేసి మనల్ని సకల గోత్రంలో నుంచి మనల్ని కొనుక్కున్నవాడు సకల జన్మల నుంచి మనల్ని కొనుక్కున్నవాడు కొనుక్కొని డివైడ్ చేసిండు ఈ లోకం నుంచి వేరుపరచుకోండి మనల్ని వేరు పరుచుకొని ఆయన సంధిలో పెట్టుకున్నాడు ఈ మూడు గుంపులను మట్టుకు ఆ తారుమారు అన్న కొలతతో డివైడ్ చేసి వాళ్ళని ఎవడి ల్యాండ్ను వాడిని పెట్టిండి ఎవడి స్థానంలో వాడిని పెట్టింది ఎవరి ల్యాండ్ అంటే ఏంటంటే ఎవడి స్థానంలో వాడే ఉంటాడు అందుకే ప్రణంగా చివరికి మనం చూస్తాం అపవిత్రుడు అపవిత్రు లాగానే ఉండిపోతాడు పాపి పాపి లాగానే ఉండిపోతాడు పరిశుద్ధుడు పరిశుద్ధు లాగా తర్వాత ఏమిందంటే దే షాల్ ఫర్ ఎవర్ ఈ మూడు గుంపులు శాశ్వతంగా అక్కడిని ఉండిపోతాయి వాటి స్థలాలలో ఎప్పుడు ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ జనరేషన్ అంటే అక్కడ ఏమో తెలుగులో యుగయుగం ఇక్కడ జనరేషన్ టు జనరేషన్ షల్ దే డ్వెల్ దేర్ అని అన్నాడు అంటే ఒక జనరేషన్ ఒక తరం జనరేషన్ ఒక తరం తర ఇవి ఇదే రీతిగా ఉన్నాయి అని చెప్తున్నాడు అందుకే మనము ఆది కాండం ప్రకరం ద్వారా చూసినప్పుడు నీకు ఈ మూడు గుంపులు కనిపిస్తూనే ఉంటాయి నాకైతే కనిపిస్తూ ఉంటాయి కైలు దేనికి సాదృశ్యం ఏబెలు దేనికి సాదృశ్యం కనిపిస్తుంది ఇప్పుడున్న అక్కడ స్టార్ట్ అయింది కాదు కదా అక్కడ స్టార్ట్ అయ్యి ఇంకా ఎక్కడ పోయినా ఈ మూడు గుంపులు నీకు కనిపిస్తూ ఆయన చెప్తుండడు మనం చెప్తుందిగా మన ప్రభు చెప్తున్నాడు ఇది తరతరాలు యుగ యుగాలకి ఇవి ఈ సెటిల్ చేసి పెట్టండి అంటే మనం బాగా అర్థం చేసుకోవాలా ఈ సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే నువ్వు ఏ గుంపులు ఉన్నావో ఎప్పటికీ గుర్తించవు మతపరమైన జీవితం దానికి సంబంధించి రోజు ఎవడి గుంపులలో వాడున్నాడో కూడా తెలియదు పాట మటుకు వాడుతాం ఏ గుంపులు ఉంటేవో గుర్తురిగి తెలుసుకో అని కానీ ఏ గుంపులలో నీకు ఎప్పుడు తెలుస్తుంది ఈ రోజు కూడా క్రైస్తవ జీవితంలో రెండే గుంపులు గుర్తుపడుతుంది కానీ బైబుల్ అంతా నాలుగు గుంపులను చూపిస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఆది మొదలుకొని ప్రణం వరకు ఇష్టపడికి మనకి నాలుగు గుంపులు చూపిస్తుంది దేవుడు కానీ క్రైస్తవ సంఘము గొర్రెలు మేకనే చూపిస్తుంది ఈ రోజు వరకు కూడా కాబట్టి నాలుగు గుంపులు ఈ మూడు గుంపులు తరతరాలుగా ఉన్నాయి ఎవడి స్థానంలో వాడే ఉన్నాడు కానీ నువ్వు నాలుగు గుంపులు ఉన్నావు ఈ మొదటి మూడు గుంపులతో నీకు సాహాసం లేదు మన మన మన సేవ జీవితం దాని సంభవించింది మొదటి మూడు గుంపులతో నువ్వు ఎప్పుడు సహవాసంలో ఉండవు హలో హలో బ్రదరా మాట్లాడటం కానీ సహవాసంలో ఉండవు ఎస్కేప్ అయిపోతా ఉంటావు ఎందుకంటే వాళ్ళ గుణగణాలు మనం తెలుసు పోయినవారు నేను మీకు చూపించిన అదే పోయిన వారము వీళ్ళ గుణగణాలు ఎట్లుంటాయనేది ప్రతి పదానికి సంబంధించి మనం చూసినాం ఎనిమిదవ అధ్యాయం నుంచి పదిహేనవ వర్షంలో మొదటిదిగా గూడబాతు మతపరమైన సేవ జీవితంలో ఉండే వాళ్ళ గుణగణాలు ఎట్లుంటాయని చెప్తున్నాడు గూడబాతు ఇంగ్లీష్ లో కాంబ్రాంట్ దాని తర్వాత గూడబాతు గూడబాతుకి ఇంగ్లీష్ లో కాంబ్రాంట్ దాని జేమ్ నంబర్స్ ఏమిటంటే సిక్స్టీ లో టు వామిట్ అంది అంటే కక్కివేయడం లేక ఇంగ్లీష్ లో స్పిట్అవుట్ అని అనుంది స్ప్యూ అవుట్ స్ప్యూ అంటే ఉంచివేయడం కాబట్టి ప్రకటన గంట వస్తే చెప్తాడు నేను నిన్ను నోట్లో పెట్టుకోలేకపోతున్నాను నిన్ను మింగలేకపోతున్నాను కానీ నేను నిన్ను ఖచ్చితంగా ఉంచేస్తా అంటున్నాడు ఎందుకు భరించలేకపోతున్నాడు అది కాంబ్రాంట్ లేక గూడబాత లాగుంది ఈరోజు మతపరమైన జీవితము గూడబాత లాగుందని చెప్తున్నాడు దాని తర్వాత బిటర్ను అదొక పక్షి దాని తర్వాత పందులు ఏదు పందులు 70-88 లో కట్ అనుంది అనేది అంటే తెగవేయబడిన గుంపు ప్రభు నుంచి తెగవేయబడిన గుంపని అని ఇక్కడ జేమ్ సాంగ్ చెప్తున్నాడు దాని తర్వాత గుడ్ల గుబ ఆవుల్ ఇంగ్లీష్లో థర్టీ టూ ఫార్టీ ఫోర్ అండ్ అన్క్లీన్ బర్డ్ ఫిఫ్టీ త్రీ నైన్టీ ఎయిట్ టు టు బ్రీజ్ లేక టు బ్లోఅ గాలికి ఎగిరిగొట్టబడడం లేక చెత్తలాగా ఎగిరిపోవడం కాబట్టి గుడబాతు గుడ్లగూబ గుడ్లగూబ అంటే గాలికి ఎగిరిపోయేదానికి సంబంధించింది అంటే చెత్తలాగా ఉంది ఈ జీవితం అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దాని తర్వాత కాకి ఇంగ్లీష్ లో రేవన్ అటర్ కాకి వన్ ఏంటంటే బీ డార్క్ ఎండ్ చీకటి కమ్మును అంటే చీకటిమయమైంది అన్న విషయాన్ని వినిపిస్తున్నాడు ఈ గుంపులు దాని తర్వాత వైల్డ్ బీస్ ఆఫ్ ఐలాండ్ త్రీ అంటే ఒంటరిది డ్రాగన్స్ అవుల్స్ త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ సెవెన్ అంటే శ్రమకు సంబంధించింది సెన్స్ ఆఫ్ క్రయింగ్ ఏడుపుకి సంబంధించింది లామెంటేషన్ అంటే విలాపానికి సంబంధించింది దాని తర్వాత అడవి ఏదైతే మేక కదా అది గోట్ అడవి మేకనే అయిందాక అడవి మేక ఇంగ్లీష్లో సాటర్ అని ఉంది ఎస్ఏటివై ఆర్ సాటర్ 8163 లో ఏ హి గోట్ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ పక్కన 8163 లో ఏ హి గోట్ డెవిల్ అనుంది అంటే మేక డెవిల్ తో పోల్చబడింది అని చెప్తున్నాడు ఇక్కడ కానీ మనం ఇందాక చూసినాము మేక తేళ్లతో పోల్చబడింది అన్నాం అంటే ఆడమేక మొగమేక ఆడమేక తేళ్లతో పోల్చబడితే మొఘమేక డెవిల్ తో పోల్చబడుతుంది ఆ మీనింగ్స్ మనకి ఎప్పటికీ అర్థమైతే లేకపోతే బ్లైండ్ గా చదువుకుంటా పోతా ఉంటాం అందుకు ఈ జేమ్స్టాంగ్ నంబర్స్ మనకి చాలా అవసరం చువ్వట్ట అంటే స్క్రీచ్ ఆవుల్ అనుంది ఇంగ్లీష్లో చువ్వట్ట అంటే చిన్నరకపు గుడ్లగూబ అది థర్టీ నైన్ సెవెంటీన్ అర్థం ఏంటంటే ట్విస్ట్ అని ట్విస్ట్ అంటే మెలికలు తిరగడం మెలికలు ఏం తిరుగుతారు కాబట్టి సర్పానికి సంబంధించి ఈ గుడగడలన్నీ సర్పానికి సంబంధించి అని తర్వాత చివరిగా గ్రేట్ ఆవుల్ చిత్తగూబ 7091, జీరో నైన్ వన్ ఇది ఇక్కడ పోయిన పోయినవరం వాక్యాన్ని ముగించినట్టున్నాం మనం సెవెన్ జీరో గ్రేట్ ఆవుల్ అంటే అండ్ ఆరో స్నేక్ స్నేక్ అంటే తెలుసు పాము అండ్ ఆరో స్నేక్ అంటే బాణంలాగా ఉంది ఈ పాము అంటున్నాడు అంటే గ్రేట్ ఆవుల్ అంటే పాముతో పోల్చబడింది అది అంటే ఇవన్నీ సర్పాలకు సంబంధించినది ఈ విషయాలని చెప్తున్నాడు తర్వాత చివరిగా తెల్లగద్ద ఇంగ్లీష్లో వల్చర్స్ అని ఉంది తర్వాత 1675. సెవెంటీ ఫైవ్ వల్చర్స్ అంటే ఎ ఫ్యాల్కన్ దే ఫ్లై ర్యాపిడ్లీ 7462 లో. సిక్స్టీ టూలో వల్చర్ అంటే దేనికి సంబంధించిందో చూడండి వల్చర్ అంటే ఫ్రెండ్ నేబర్ టు టెండ్ అ ఫ్లాక్ టు టెండ్ అ ఫ్లాక్ అంటే గొర్రెలని కాయడం అని అర్థం కాబట్టి వల్చర్ అంటే గొర్రెలను కాయడం కాబట్టి ఎవరు గొర్రెలను కాస్తారు చెప్పండి కాపరి కదా వాడు వల్చర్ లాగున్నాడు కాపరి వల్చర్ లాగా ఉన్నది చెప్తుంది వాక్యం జేమ్స్ నంబర్స్లో సెవెంటీన్ లో 1772 నుంచి 1675 సెవెంటీ రెండు పదాలు ఏ ఫ్రెండ్ లాగా ఉన్నాడు టెండింగ్ ఫ్లాక్ ఫ్లాక్ అంటే గొర్రెల సమూహం గొర్రలని గొర్రలని ఫ్లాక్ అంటారు ఇంగ్లీష్లో టెండింగ్ అంటే వాటిని వాటిని ఏమంటాం గొర్రెని తీసుకుపోయి వాటిని మేపడం టెండింగ్ అంటే మేపడం పెంచడం కాటి గొర్ర పెంచడం అని అర్థం గొర్రెలను మేపడం అన్నట్టు టెండింగ్ ఆఫ్లాక్ అంటే దాని తర్వాత డివోర్ అంటే మింగివేసేవాళ్ళు వల్చర్ అంటే లేక తెల్లగద్ద మింగేసేది అని చెప్తుండ్రు డివోరింగ్ తర్వాత ఈటప్ వాటిని తినేయడం అంటే దేన్నైతే అది మేపుతుందో దాన్నే తినేస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపం తర్వాత సెవెంటీ ఫోర్ సిక్స్టీ టూలో చాలా తీటగా ఉంది డైరెక్ట్ గా ఉంది ఇంకా వల్చర్ అంటే పాస్తరనుంది వల్చర్ అంటే చెప్పడనుంది సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ త్రీలో ఏ ఫ్రెండ్ ఆ హస్బెండ్ ఆ లవర్ ప్రేమికుడు భర్త స్నేహితుడు ఏది తెల్లగ లేక వల్చర్స్ అంటారు మత శివారు తెక్నాల మన ప్రభు మాట్లాడి చివరి సూచన ఆయన రాకడకు యుగ సమాప్తి చివరి సూచన ఏంటంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ప్రభు అని శిష్యులు అడిగినప్పుడు పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవును అన్నాడు అది చివరి సూచన ఈ యుగ సమాప్తికి ఆయన రాకడాకు చివరి సూచన ఏంటంటే పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవరం పీనుగా అని ఒక పదం వాడేడు కానీ పీనుగలు అనలేదు నేను చూడండి జాగ్రత్త ఇంటివనక పీనుగా అనుంది అంటే ఎండ్ టైంలో పీనుగలాగా తయారైతుంది మతపరమైన జీవితం మీరు అర్థం చేసుకోవచ్చు పీనుగలాగా ఎందుకుంటది మతపరమైన జీవితం ప్రభు ఉంటే జీవం ప్రభు లేకుంటే మరణమే కదా ప్రభు నీళ్ళు ఉంటే నువ్వు జీవించిన వాడవు ప్రభు నీలో లేకపోతే నువ్వు చచ్చినవాడవే కాబట్టి మతపేరున్న జీవితంలో ప్రభు లేడు ఎందుకంటే ప్రభు బయట ఉండడానికి మనం వినియోసం చేసినాం బైబుల్లో ఆయన బయట ఉండే తలుపు నువ్వు లోపల ఏం చేసినావు నీకు తెలువ ఎంత వర్షం చేస్తావు ప్రార్థన చేస్తావు ఈ ప్రవర్శన నిరర్తకం కావు వాటి పని అవి నెరవేర్చుకొని పోవాల్సిందే ఈ వాక్యాలని నెరవేర్చుకొని పోవాల్సిందే అది ప్రభు యొక్క విధానం అని మనం చూస్తున్నాం అందుకే మత శ్రీవార్త ఇరు అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి మెరుపు తూర్పున ఉద్దయించి పడమటి వరకు ఏలాగో అగపడునో అలాగూనే మనుషుకులు రాకడా లేదు బ్రదర్ సీక్రెట్ గా వెళ్ళిపోతుంది చర్చి కానీ మరి ఆయన ఎందుకంటుడు మెరుపు తూర్పున ఉదయించి పడమటి వరకు కనిపించాలా అటనే మనుషుకున్న ప్రతి నేత్రము చూచిన ఎందుకుంది లేదు అది తర్వాత బ్రదర్ దానికి ముందే మనం అందరం మాయమైపోతాం బ్రదర్ అని చెప్తారు ప్రపంచమంతట కాబట్టి వీటన్నిటి గ్రహించిన నువ్వు ఏ రీతిగా తీర్మానించుకోవాలా ఈ గుణగణాలు నీకు ఉండద్దు ఈ పక్షుల గుణగణాలు మనలో ఉండద్దు ఈ జంతువుల గుణగణాలు మనలో ఉండద్దు ఇది మనం చూసినాం నక్క కొనవరకు చూపించడం నీకు నక్కలకు సంబంధించిన గుణగణం జీవించాలం పరిస్థితులు నక్కల గుణగణం ఏందనేది కుక్కల గుణగణం ఏంది అది కుక్క ఏంది దాని గుణగణం అది మాంస చేసుకుంటుంది మళ్ళీ దానికి తింటుంది దాని గుణగణం అది అంటే యథావిధి జీవితం పాపంలో జీవించి బయటకు వచ్చి మళ్ళా పాపంలో పోతుంటుంది అది గుణగణం దాని గుణగణం అనేది పందులు అంతే కదా వాటి గుణగణం వాటిని అపవిత్రమైన జీవన ఎందుకని చెప్పిండంటే వాటి జీవన విధానం ఆ రీతి ఉంటుంది అందుకే నువ్వు వాటిని తినొద్దు అంటే వాటితో సహవాసం చెయ్యొద్దు కాబట్టి మీరు ఏమైనా తినండి నేను దాని తిండి గురించి మాట్లాడే మనం ఎప్పుడు చెప్పమే కదా కదా మీరు ఏమైనా తినుకోండి కానీ అటువంటి సహవాసం మీకు చెప్తుంది లీవియా కాండం ఇప్పుడు ఈరోజు చూసిన వాక్యం కూడా దానికి సంబంధించింది కాబట్టి అటువంటి సహవాసంలో మనం ఉండొద్దు అని ప్రభువు ఎంతగానో మనల్ని హెచ్చరిస్తాడు ఎందుకు ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధం ఉండాలా క్రైస్తవులని ముఖ్యంగా సేవకులని అపవిత్ర ఆత్మ వెంటాడుతుంది రోజు భయంకరమైన పాపపు జీవితాలను నడిపిస్తుంది రహస్య పాపములు పాస్టర్స్ అలా ఎక్కువ ఉంటాయి ఈ వాక్యాల ప్రకారంగా ఎందుకంటే దేవుడు లైన్ పెట్టి డివైడ్ చేసిండు తారుమారు అన్న లైన్ పెట్టి కన్ఫ్యూజన్ లైన్ ఆఫ్ కన్ఫ్యూజన్ కదా దాని పేరు లైన్ ఆఫ్ కన్ఫ్యూజన్ చెప్పడానికి వాక్యం బాగుంది లైన్ ఆఫ్ కన్ఫ్యూజన్ దేవుడే క్రియేట్ చేసిండు ఎందుకంటే ఈ గుంపులు వాటి గుణగణాల ప్రకారంగా అటనే జీవిస్తుంది మనం మటుకో వాటి సవాసాలు లేకుండా బయటకు వచ్చినాం అందుకే మన వాక్యాన్ని స్వీకరించేవా గుంపులు ఎందుకంటే ఇవి వారి హృదయాలను మండింపజేస్తాయి కాల్చివేస్తూ ఉంటాయి అందుకని వాళ్ళు భరించలేదు ఈ నేను చూస్తా ఉంటాను వాట్సాప్లో ఎవ్రీ వీక్ ఎంతో దాన్ని ఎన్ని గంటలు కష్టపడి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా కదా దాని తర్వాత నాకు వీక్లీ స్టేటస్టిక్స్ వస్తుంది ఎంతమంది విన్నరు ప్రపంచం నుంచి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు అనేసి నాకు ఒక స్టాటిస్టిక్ వస్తుంది చాలా ఇంట్రెస్ట్ లేకుండా దాన్ని క్లిక్ చేస్తా ఈమెయిల్ ఎందుకంటే నాకు ఎక్కడో అనుమానం ఉంటుంది ఎవడన్నా వినడం లేదు వార వాక్యం అని ఒత్తి చూస్తా నా అనుమానం లాగానే అది జీరో ఉంటుంది అంటే ఎవరు వినలేదో వాక్యం ఎవరు డౌన్లోడ్ చేసుకోలేదో వస్తుంది మీరు ఇక్కడ విన్నారు కాబట్టి మీకు అవసరం ఉండకపోవచ్చు కానీ మనము గొప్ప జనం గురి ప్రయాసపడుతున్నాం ఈ వాక్యాలు వినాలా వింటే వాళ్ళ హృదయంలో నాటుకున్నప్పుడు వాళ్ళు ఈ సత్యంలోకి వస్తారు లేకుంటే మెకానికల్ లైఫ్ క్రిస్టిన్ లైఫ్ నువ్వు ఎంత ఫాస్టింగ్ ఉండు ఎంత వర్షిప్ చేసుకో అది మెకానికల్ లైఫ్ నా దృష్టిలో ఎందుకంటే ఫాస్టింగ్ మీనింగే మర్చిపోయింది క్రైస్తవ జీవితం ఇటువంటి ఇటువంటి ఉపాసాన్ని నేను కోరుకోలేదు అంటాడు ఆయన యశగ్రంథంలో నాకు కావాల్సిన ఉపాసం వేరేది ఆయన ఆయన ఉపాసం ఏంది నా తండ్రి ఇంటిని కూర్చున్న ఆశ నేను భక్షించింది అది అది దెంపడము చెరసల్లోని ఆదర్శించడము కదా బీదవారికి సు హితవత్సరం ప్రకటించడము గ్రుడ్డి చూపుని ఇవ్వడం అదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాబట్టి ఉపవాసానికి రకరక దేవుడిచ్చిన మీనింగ్ వేరే మనం ఏర్పరచుకుంది మీ నాకు ఒక బిషప్ మన సర్కిల్ ఉంటాడు నాకు చాలా క్లోజ్ ఆ బిషప్ అని నేను ట్వంటీ డేస్ పాస్టివ్ ప్రయత్న చేస్తే ఎటువంటి సమస్య తీరిపోతుందని అనుకున్నా ఇంత విశ్వాసం మీ బ్రదర్ కనుక్కొనండి కానీ మళ్ళీ తర్వాత సెకండ్ టైం పబ్లిక్ నేను డిసైడ్ చేసుకున్నా ఈ రోజు నుంచి ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ఉంటున్నా నేను ఒక పెద్ద మీటింగ్ చేయబోతున్నాను హైదరాబాద్లో అని చెప్తున్నాడు చెప్పి నేను అనుకున్నారు ఇంత స్ట్రాంగ్ ఉండే ఈ పాస్తర్ ఉపాసం ఉంటే ఎట్లుంటుంది విన పరిస్థితి అనుకుంటున్నాను కానీ చివరికి ఆ రోజులలో నేను ఓన్లీ లిక్విడ్ డైట్స్ తీసుకుంటా అంటున్నాడు అంటే నేను తప్పు లెక్క పెడుతున్నాను క్లోజ్ ఆ ఫాస్త ఆయన చాలా కష్టపడి సేవ చేస్తున్నా అన్నీ విడిచిపెట్టి పెద్ద బిషప్ అన్ని విడిచిపెట్టొచ్చి హైదరాబాద్లో సేవ చేస్తున్నారు నాగ గురించి కానీ ఇంకా పర్ఫెక్షన్స్ ఆయనకి రాలేదు బయలుపరచబడలేదు ఎందుకు బయలుపరచబడలేదంటే వాళ్ళు వాళ్ళు ఏర్పరచుకున్న వ్యూ అదే ఇందులో రాలేకపోతున్నారు కదా ప్రకం మనం మీకు ఒక వాక్యం చూపించి నేను ఇప్పుడు చూడండి ప్రకటన ఎందుకు ఎవరు దీన్ని ఈ రీతిగా ధ్యానించారు మొదటి అధ్యాయము మూడవ వచనంలో ఎందుకు ప్రభు మాట్లాడుతుంది ఇది ప్రభువు చెప్తున్న వాక్యం ఇది మూడవ వచనంలో ప్రాణంధము మొదటి అధ్యాయము మూడవ వర్షణం అక్కడ నేను వాక్యాన్ని చూడండి సమయం సమీపించింది దీన్ని జాగ్రత్తగా పరిశీలించాల సమయం సమీపించింది అంటే ఆల్రెడీ వచ్చేసింది ఎండ్ టైం ముగించేసే సమయం ఈ ఆరవ బూర కూడా దానికి సంబంధించింది ఎండ్ టైం పర్ఫెక్షన్ అన్నట్టు ఇంకా సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు మీరు అర్థం చేసుకోవాలి ఏ ప్రవచన వాక్యములు మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం ఇవన్నీ ఇక్కడ ప్రగణ గ్రంథాలు ఉన్నాయి దాని గ్రంథాలు ఉన్నాయి జకర గ్రంథాలు ఉన్నాయి చిన్న ప్రవచనకు సంబంధించిన ప్రవచనాలు ఈ ప్రవచనములు చదువువాడును వాటిని విని సెకండ్ పాయింట్ చదవడం వాటిని వినడం ఇందులో రాయబడిన సంగతులు గై కొనువారు పాయింట్ చదవడం వినడం గై ఈ మూడిట్లల్లో మిస్ అయిన నీ పరిస్థితి అయితే చూడటం ఈ వాక్యములు ఈ ప్రవచన వాక్యములు చదువుబడను వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు కాబట్టి ధన్యత పొగొట్టుకుంటుంది క్రైస్తవ జీవితం ఎంటర్ టైమ్స్ కష్టపడి ఎందు పొగొట్టుకుంటుంది ఎవడు ధ్యానించడు ప్రకటన గ్రంథము ఎవడు ధ్యానించాడు ఎందుకంటే అతను ధైర్యం ఆ పాత్ర బిషప్ చెప్తుండే రిటైర్ అయింది బిషప్ బిషప్ చెప్తుండే నాకు ఏమి తెలియదు ప్రకటన గ్రంథంలో ఏముందో నాకు ఏం తెలియదు నేను ఎప్పుడు కూడా దాన్ని చదవలే అని చెప్తున్నాడు కానీ బిషప్ ఇంకంటే మంచి బిషప్ అయినా సంఘసేవ కూడా బాగా చేస్తున్నాడు ట్రాన్స్ జెండర్స్ ఉంటారు కదా మీకు తెలుసా ట్రాన్స్జెండర్స్ అంటే ఇక్కడ వైఎంసీలో అవుతూ ఉంటుంది అది మీటింగ్ ట్రాన్స్ జెండర్స్ అంటే మన నపుంసకులు లేక థర్డ్ థర్డ్ సెక్స్ అంటాం కదా మగవాళ్ళు కాక ఆడవాళ్ళు కాక ఉండే వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటారు ఇంగ్లీష్లో వాళ్ళ కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు వాళ్ళ కొరకు ఆయన ప్రయాసపడుతు అంటే వాళ్ళ వాళ్ళ క్షేమాభివృద్ధి గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ప్రయాసపడుతున్నాయన అంటే సాంఘిక సేవ రక్షణ సేవ కాదు సాంఘిక సేవ అంటే వాళ్ళకు కూడా మంచి ఉపాధి కల్పించాలా వాళ్ళకొక గుర్తింపు కల్పించాలా వాళ్ళు మనుషులే అని ట్రీట్ చేయాలా అది అదొక రకమైన సేవ రక్షణ అనుభవంలోకి మనం నడిపించాలి ఎందుకంటే అది అది అది చాలా ఇంపార్టెంట్ అనాథలను ఆదరించాలనుంది వాక్యం విధానాల పట్ల కలికరం చూపించాలనుంది అవన్నీ వాక్యాలు అవన్నీ చేయాల అవి చేస్తూ రక్షణ నడిపించాలా లేకపోతే అవన్నీ చింపేరి గుడ్డల్లాగా తయారవుతాయి నీతి కార్యంలో సోషల్ వర్క్ చేయాలా సంఘ సేవ చేయాలా కానీ రక్షణ నడిపించకపోతే నీ సోషల్ వర్క్ చింపేరి గుడ్డలతోనే పోల్చబడింది నీ సేవా జీవితం అంతా చింపిరిగుడలు చాలామంది క్రైస్తవ సంఘంలో ఉండే మనుషులు లేక సేవకులు ఎక్కువ సోషల్ వర్క్లో వెళ్ళిపోయి కాస్త పక్కకు పెట్టేసారు రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం పక్షికి రెండు రెక్కల్లాగా మనం చేయాలి ఎందుకంటే ప్రభు చెప్పిన లూకాసు వార్తలో బీదలను కనికరించాలా వేదల పట్ల కనికరం ఆదరణ చూపించాలా తండ్రి తండ్రి వారి పట్ల న్యాయం మనం కల్పించాలా ఇవన్నీ ఉన్నాయి అది ఒక ఒక రెక్క పక్షికి కానీ రెండవ రెక్క అయింది రక్షణ రూపంలో నడిపించడం ఇవి బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం సేవలవు ముఖ్యంగా ఈ రోజులలో ఈ గవర్నమెంట్లో నువ్వు సోషల్ వర్క్ చేస్తూ ఇది చేయలేవు ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ఏంటంటే సోషల్ వర్క్ చేస్తూ ఇది చేస్తే నీ నీ నీకు పోలీస్ అరెస్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి హరాస్మెంట్స్ ఉంటాయి అరెస్ట్ అవుతావు కోర్టుల చుట్టూ నీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీస్ చేసేస్తారు ఇవన్నీ చాలా డిఫికల్ట్ కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని సువార్త చేస్తావా ఈ రెక్క అవసరం లేదు నాకు అనుకొని సువార్త చేస్తావా చాలా కష్టం గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా కూడా నేను సువార్త చేయగలను సంఘ చేయగలను ఈ విషయం బాగా ఎన్ టైమ్స్ సువార్తకులకి చాలా అవసరం గవర్నమెంట్ ఫండ్ తీసుకోకుండా నేను సేవ నాకు బ్యాంక్ అకౌంట్స్ కూడా అవసరం లేదు ఫండ్ అవసరం లేదు ఎవరైనా రైస్ బ్యాగ్ డొనేట్ చేస్తే రైస్ బ్యాగ్ వండిపించి పిల్లలు దినిపిస్తాం అనాథ పిల్లలకి నేనే బ్యాంక్ ఫండ్ తెచ్చుకోవాలి నేనే రైస్ గౌన్కి వచ్చుకోవాలి నేనే వండిపించా లేదు రూల్ లేదు కదా ఎప్పుడైతే నువ్వు డబ్బులు తీసుకుంటావో దానికి అకౌంటబిలిటీ అవసరము బ్యాంక్ అకౌంట్ అవసరము చార్టర్డ్ అకౌంటెంట్ అవసరము రెగ్యులర్గా అకౌంటెంట్ అవసరము ఇవన్నీ తలనొప్పులు అందుకే మనము ఈ ఈ మినిస్ట్రీని రిజిస్టర్డ్ బాడీ లాగా రన్ చేస్తలేదు నాకు అన్వీనియన్స్ ఆ సబ్జెక్ట్స్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ గురించి తెలుసు ఫారెన్ కరెన్సీ రూల్స్ అన్ని తెలుసు ఎందుకంటే ముప్పై సంవత్సరాలు నేను నాడిపోయా ఫీల్డ్లో అవన్నిటికీ విరుద్ధంగా నేను చేస్తున్నాను మనమే కట్టుకుంటాను కిరాలు మనమే ఖర్చులు పెట్టుకుంటాం ఇక్కడ దానికి ఏ అకౌంట్స్ లేదు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు అకౌంట్ సిస్టమ్ తీసుకొస్తావో ఇన్కమ్ ట్యాక్స్కి ఒక ఫైల్ పోవాలా సొసైటీస్ ఈ రిజిస్ట్రీ ఒక ఫైల్ పోవాలా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తామో రిపోర్ట్ రాసి ఫారెన్ ఫారెన్ ఫండింగ్ కావాలంటే అది హోమ్ మినిస్ట్రీకి వెళ్ళిపోతుంటుంది రిపోర్ట్స్ అక్కడ వాడు మనల్ని స్కాన్ చేస్తుంటాడు మనకి ఎవరు వాడు పంపిస్తుంటాడు మనం నిఘాయించాడు ప్ర భవిష్యత్తులో ఎంతమంది పాస్టర్స్ పట్టబడతారు మీకు తెలుసు ఈ కేసెస్ అన్న సగర్ అంత డీటెయిల్గా ఇప్పుడు బోనవసరం లేదు కానీ ఈ ధన్యత మనకు అవసరం అందుకు మనము ప్రవచనాలకి ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ ఆరాధనలో ఆదరణకరమైన వాక్యం చెప్పడం కూడా ముఖ్యమే రక్షణ సువార్త కూడా ముఖ్యమే అన్ని ముఖ్యమే కానీ మరి విశేషంగా ప్రవచన వాక్యం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది తప్ప నిన్ను వేరే ఏది కూడా సిద్ధపరచదు నిన్ను సిద్ధపరచాలా రాబోయే నెలలో నేను ఎట్లా సిద్ధపరచబడనలా ఏ రీతిగా నువ్వు ఆయనను ఎదుర్కోవాలా ఆయనను ఏ రీతిగా సంధించాలా అవన్నీ ప్రవర్శాత్మకమైన విషయాలు కాబట్టి వీటిని గ్రహించకపోతే ధన్యత లేదు మనం ధన్యుడవు అన్న బిరుదు పొందాలి కదా ప్రభు నుంచి మళ్ళీ వినాలా చదవాలా గై కొనాలా అంటే పాటించుకోవడం మన జీవితంలో పాటించుకోవడం అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలి అది గైపునడం అంటే ఉత్తంగా వినిస్తానుకుని పోతే కాదు అది ఇంటెలిజెన్స్ అంటాం దాన్ని మనకు అవసరం లేదా ఇంటెలిజెన్స్ ఇవన్నీ నేర్చుకోవాలా అనేకలకు పోయి చెప్పాల మనం అందుకొరకే మనం ఈ ప్రయాసపడుతున్నాం నేర్చుకోవడం కొరకు ఎందుకంటే చివరికి అన్న బిరుదు మనం ఏదైతే పొందుపాల నువ్వు ధన్యునివి అందుకొరకు మనం ప్రయాసపడుతున్నాం కాబట్టి అటువంటి ప్రయాసంలో ప్రభు మనకు సహాయపడము సహాయపడాలని ప్రార్థించాం పరసోధర వరకు తండ్రి మీకు అందాలైనా ప్రభు తారుమారును కొలను పెట్టి ప్రవ్వా మీరు గుంపులను విభజించిన అది ఈరోజు మాకు ఎంతో తేటగా చూపించినారు ముఖ్యంగా ఆరవ బూరకు సంబంధించిన బోధది అనిస్తుండగా ప్రవ్వా ఆ యొక్క మతపరమైన జీవితం ఓ ప్రభ సర్పంతో పోల్చబడిందని మీరు అన్నారు అది బలవంతుని చేతిలో చిక్కబడిందని మీరు చూపించినారు బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ని కాలం మొదలుకొని ఈ రోజు వరకునైనా అది బలవంతుల చేతిలో బలవంతుని చేతిలో పట్టబడింది ప్రవ్వాడు సైతాను అని మీరు మాకు ఈరోజు బలవంతుడు స్ట్రాంగ్ మ్యాన్ వాడిని మేము బంధించాలా వాడి ఇంట్లో చరబడి వాడి బంధకాలంలో వాళ్ళందరినీ మేము విడిపించాలా అని మీరే మాకు చూపించినారు వాక్యాన్ని కాబట్టి నేను ఈ సత్యం మేము గ్రహించాలా ఈ ఆరవ బూర ముగింపు దశకు వచ్చినాం మీరే మిమ్మల్ని అనిపించమని ప్రార్థిస్తున్నాను బూర ముగిస్తే అది ఇంకా చివరి సూచన నెరవేరినట్లే మీరాడకు సంబంధించి యుగ సమాప్తికి సంబంధించింది చివరి సూచన నెరవేరినట్లే తెల్లగారిత గురించి మీరు మాట్లాడినారు చివరి పక్షి వల్చర్ అని ఇంగ్లీష్ అంటున్నారు ప్రభా వేర్ క్యార్కస్ దేర్ వల్చర్స్ క్యాటర్ అన్నారు ఇంగ్లీష్లో క్యార్కస్ ఎక్కడుంటే పీలుగా ఎక్కడుంటే వల్చర్స్ అక్కడ జమ అవుతాయన్నారు ప్రభా అది మీ రాక సంబంధించిన సూచన ప్రభావ ఈరోజు ప్రపంచమంతటి నెరవేరుతుంది తండ్రి గొప్ప జనము చచ్చిపోతున్నారు ప్రభా వారి సారమంతా ఫీల్ చేసుకుంటున్న ఈ వల్చర్స్ ఇది బయటికి చెప్పడం చాలా కష్టతరంగా ఉంది ప్రభా మాలో అటువంటి గుణగణం లేకుండా కాపడం అని ప్రార్థిస్తుంది ఈ యొక్క సాయంత్రం క్రీస్తు జరిగిన మనసు మెరుడు ధరించుకున్నాడే అన్నాడు ప్రభా పౌలు మీ మనసు మాకు అనుగ్రహించండి ఈరోజు మెకానికల్ లైఫ్ నుంచి మమ్మల్ని బయటకు తీసుకుంటాం ప్రభా మెకానికల్ ప్రోగ్రామ్డ్ క్రిస్టియానిటీ నుంచి మమ్మల్ని బయటకు తీసుకురాండి ప్రభా మా ప్రోగ్రామ్స్ కాదు ప్రభా మీ ప్రవచనానికి మీ ప్రణాళికకి మేము సిద్ధపడిపోవాలా ముందు మీరు ఎక్కడ నడిచి మేము పోవాలా మా నీతి కార్యాలు చిన్నపిరి గుడ్డల వలె ఉన్నాయి మీ దృష్టిలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మాలో ఇంకా ఏమైనా అపవిత్రత ఉంటే దాన్ని చూపించండి ప్రభా దాని నుంచి మేము బిడుదల పొందాలా ప్రభా మీరు పరిశుద్ధులనైనా మేము కూడా పరిశుద్ధంగా జీవించాలి ప్రతి దశలో కుటుంబ జీవితంలో సాంఘిక జీవితంలో సేవా జీవితంలో ఉద్యోగ స్థలంలో ఈ లోకంలో ప్రభా మేము పరిశుద్ధంగా జీవించాలి ఈ లోకపు మాలిన్యం కూడా మాకు అంటుకోకుండా ఈ లోకంలో మేము మీ మాదిరిగా జీవించాలా అటువంటి సేవకులుగా మమ్మల్ని తయారు చేయండి మీరు అక్కడ ఎంతో సమీపం ఉంటుండగా మా జీవితాన్ని తిరిగి మీకు సమర్థించుకుంటాం इंकेम आयस्कार चूपी क्षम्चम प्रार्थिस्ट तिगी मैं जीत समर्पित एलिए प्रभ यजुने स्त्री विषय में भयपड़ परगेपैना प्रभ दास्ट रेम मटक भयपड़ी वी मतपे मैं जीवन भयपा वील्ले प्रभ आ स्त्री एंतम चंपी प्रवक्त విభోవాదేవుని ప్రవక్తలని యువ సమాప్తిలో అవన్నీ తిరిగి నెరవేరుతాయని మీరు మాకు చూపిస్తూనే ఉన్నారు నైనా కానీ మేము భయపడము ప్రభా మేము ధైర్యంగా నిలబడతాం ప్రభా ఎంత శ్రమలు వచ్చినా ఎంత కష్టాలు వచ్చినా మేము తీరుము ఎంచుకుంటున్నాం మేము మీ పక్షాన్ని నిలబడతాం నైనా అటువంటి ఆత్మ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంది కదా సాయంత్రం సమయంలో ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీరు తాకండి ప్రభావ ఈ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి కప్పు చేయండి ప్రొటెక్షన్ అనుగ్రహించండి హీలింగ్స్ దయచేయండి ప్రభావ కుటుంబంలో శాంతి సమాధానం అనుభవించండి ఆటంకపరచే చీకటి దురాత్మ అంధకార మంత్ర శక్తులను పరిశుద్ధ నామం పాపలంలో బంధిస్తున్నాం బాలియ ఓ ప్రభు మీరే మహిమనుంది మీ కొరకు పెట్టుకోండి ప్రభావ ఏ నెడదు రీతిగా భూమిని ఎందుకంటే ఈ గా సమాప్తి చివరి భాగానికి మేము వచ్చినాం ఎక్కడుందో గద్దలు అక్కడ పోగైనాయి అది మేము చూస్తున్నాం ప్రపంచమంతటా ఒక సంఘానికి సంబంధించిందిగా ప్రపంచం అంతటి సంబంధించింది ప్రభా కాబట్టి మేము జాగ్రత్తగా దాన్ని పరిశీలించి అనే పరిధ్యం ప్రకటించాలా అటువంటి తయారు చేయండి తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతల కాపలు తీసేసి సురక్షితంగా మా ఇంటికి చేర్చా నానైనా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె